అందరికీ ప్రయోజనాడు వచ్చిన మీ అందరికీ దేవుని నామాల వందనాలు ముఖ్యంగా దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈ గొప్ప అవకాశం మాకు దేవునికి వందనాలు ఏమి ఇచ్చి ఆయన మనం తీర్చుకోలేము కాబట్టి మన హృదయాలు సమర్పించుకొని మన జీవితం సేవా జీవితంలో సమర్పించుకోవడం చాలా అవసరం కాబట్టి మనం అందరం అదేవిధంగా నడుచుకుందాం ఎవరైతే నడుచుకోలేదో వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేసాం ఈ మీటింగ్ మనం షార్ట్ చేసుకుందాం మన మధ్యలో సుజాత గారు ప్రార్థన చేస్తుంది బ్రదర్ పాట వాడతారు స్టర్స్ అందరికీ పరిశుద్ధ నామో మీకందరికీ వందనాలు ప్రభుకే మహిమ ఘనత కలుగును గాక ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క కార్యక్రమం ని ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ ని స్టార్ట్ చేసుకుందాం మహాఘనుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు కృపా సత్య సంపూర్ణుడవు సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడవైన ఏసయ్య మీ యొక్క పాద సన్నిధిలో ప్రభా ఈ రీతిగా ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ మేమందరం కోడుకొన్నటకు మాకిచ్చిన యొక్క కృప కొరకే నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రబణతని ఎంతమందికో లేని యొక్క భాగ్యం మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన మమ్మల్ని ప్రభ అనేక రీతులుగా ప్రభ మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడవు స్వస్థపరుస్తున్న దేవుడవు మాకు ప్రబణతని ఎన్నో మేళ్లు దేవుడవు ప్రతి విషయంలో నాయన నీ పాద సన్నిధిలో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునే యొక్క భాగ్యం మాకు దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినం కూడా నీ యొక్క కృపలు మమ్మల్ని నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆపద కాలంలో నా ఎన్నో అపాయకర సమయలలో మేము ఉంటున్నాగా నా తండ్రి ప్రభ మమ్మల్ని ప్రతి క్షణం అతని నీకు కంటి పాప వల్లే కాపాడుతూ ని నతని నీ కనురెప్పల వల్లే మమ్మల్ని నీకే వందనాలు చెల్లిస్తున్నాం మహా శక్తిమంతుడు ప్రభ నా తండ్రి ఆదరిస్తున్న దేవుడు ప్రభ అన్ని విధాలుగా మాకు ఇస్తు ఇక సాయంత్రకాల సమయం అందనైనా నీకు పాద సన్నిధిలో చేరి ప్రభ నేను స్తుంచటకు నీకు మహిమకరంగా ఇక కార్యక్రమాన్ని జరిగించటకు మీరు నా తండ్రి ప్రభా మమ్మల్ని అభిషేకించండి నడిపించండి సహాయం చేయండి నీకు వాక్ ద్వారా మాతో మాట్లాడండి తండ్రి ప్రభ నా తండ్రి మరి పడిపోతున్న వారిని అందరినీ ఉద్ధరించి వాడవు ఏసిన ఏ ఒక్క వ్యక్తి కూడా నా తండ్రి అతని విశ్వాసంలో పడిపోకుండాన్నట్లు ప్రభా మమ్మల్ని గట్టిగా అతన్ని స్థిరపరచమని నీకు వాక్యంలో మేము నిలబడేటకు మాకు సహాయం చేయండి నీకు వాక్ ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న దేవుడవు ఏసేనా తండ్రి నీకు నీ నీ కొరకై ప్రభాన తండ్రి బిడ్డలు ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభ సిద్ధ సిద్ధపడు మనసు దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రభన తండ్రి పడిపోతున్న వారందరినీ లేవనెత్తు వాడవని ప్రభ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడిన దేవుడవు నా తండ్రి మాలో ఎవరు కూడా ఉద్యోగం కోల్పోకుండా ప్రతి ఆయన యొక్క సన్నిధిలో వారి హృదయములను కుమ్మరించుకొని ప్రభ పరిశుద్ధాత్మ అభిషేకమును బలమైన శక్తిని పొందుకున్నటకు ప్రభ నడిపించండి నా తండ్రి ఉజ్జీవ పరచండి ప్రభ ఉజ్జీవం అనేది ప్రభ నువ్వు మాకు అనుగ్రహిస్తే ఖచ్చితంగా మా బిడ్డల మధ్యన చేరుకుంటుంది నాయన నీకు ఆత్మ కార్యంలో మాలో జరిగించమని ఏసైఎస్ శక్తి కలినామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మ్యాన్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ మరొకసారి మీ అందరికీ మధ్యలో పాట పాడతారు పాట వాడండి పాడుతున్నాను నిరంతరం నీతో నిజీవించాలని ఆశ నన్ని లబ్రతికించుచున్నది నిరంతరం నీతో నిజీవించాలని నా చున్నది నాణేశ్వర ఏస్తయ్యా నా ప్రాణే స్వరాయ్యా మా <laughs> నిరంతరం నితో నిజీవించాలనే ఆశనన్ని లబ్రతికించుచున్నది నిరంతరం నితో నిజీవించాలనే శ నన్ని లా బ్రతికించుచున్నది చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించను చీకటిలో నేనున్నప్పుడు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 పరిశుద్ధాత్మ అభిషేకముతోన నింపు చున్నావు నీరా కడకై నిరంతరం నితో నిజీవించాలనే శ నన్ని లా బ్రతికించుచున్నది నిరంతరం నీతో నే జీవించాలని ఆశ నన్ని ల బ్రతికించుచున్నది నీ రూపము నేను కోల్పోయినా నీ నీరాతముతో కడిగితీవి నీ రూపము నేను కోల్పోయినా నీ రాక్తముతో కడిగితీవి నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మవరములతో అలంకరించుచున్నవు నిరాకడకై నిరంతరం నితో నిజీ చాలని శ నన్ని ల బ్రతికించుచున్నది నిరంతరం నీతో నిజీవించాలని ఆశ నన్ని ల బ్రతికించుచున్నది తోలవర్ షపు జల్ ల నే నాటి తోలక వర్ష జల్ ల నీ పొలములోనే నాటితివి తివి నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధ పరచు చున్నావు నీలా కడకై నిరంతరం నీతోనే జీవించాలని శ నన్నిలబ్రతికించు చున్నది నిరంతరం నితో నిజీ చాలని ఆశ నన్నిలబ్రతికించుచున్నది నా ప్రానే స్వరా సర్వస్వమాస్తయ్యా <iyorsunuzas> ప్రాణేశ్వర <Purdabaldi> <ssuminti> సరువ స్వమాయ్యా నిరంతరం నితో నిజీ చాళని ఆ నన్నిల బ్రతికించు నిరంతరం నితో నిజీల ఆశ నన్ నిల బ్రతికించు థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లాడు థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ మీ అందరికి వంద సరే మనం మొదల భాస్కర్ కొంచెం రానికే లేట్ అవుతుంది అంట మరి పాట ఎవరైనా వాడతారా దేవి మీరు వాడండి పాట వచ్చండి బ్రదర్ వచ్చిండి లే బ్రదర్ వచ్చండి భాస్కర్ బ్రదర్ ప్రైజ్ వాడు ప్రైజ్ లాకమ్షర్ చేసుకోండి బ్రదర్ అదే అదే ట్రిప్ అది కొంచెం పాస్వర్డ్ సై అడుగుతామండి తండ్రి ప్రింగుల గిణ రాజా నిపాదాలు కొందనాలు స్తోత్రాల స్తోతులు చూడించుకుంటూ ఆ యోగ్యుడిని కేవలం పనికి రాని ఏ మంచితనం ఏ యోగ్యత లేవా నా నుండి ఏ మంచి రాదు ఏ మంచి జరగదని ఎరిగి ప్రేమించిన తండ్రి మీ కొందనాలు ఈ యొక్క తండ్రి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశంకై కొందనాలు నిశానికి వస్తున్నాం అయ్యా నేనైతే యోగ్య కాదు ఈ విధంగా కూడా అర్హుల్ని కాదు తండ్రి నమ్మకం అయిన తండ్రి మీ యొక్క చెలువు రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాను అయ్యా మీ చెలువు చాటున భద్రపరచండి మరుగుపరచండి అయ్యా మీ నోటి బోరు కావాడుకోండి తండ్రి నేను కాద్దేవా మీరు మాట్లాడండి తండ్రి నా మా ఆత్మీయ బట్టి అయ్యా నమ్మకమైన తండ్రి మీరు మాతో ఏ విధంగా మాట్లాడాలని ఇష్టపడుతున్నారు అయ్యా అంత్య ఉండగా మా హృదయాలని మీరు పరీక్షించే దేవుడు తండ్రి అయ్యా మా యొక్క స్థితి మా అగ్రతకు సమస్తమునుభూగా ఎరిగింది దేవుడు తండ్రి మీకు దాచబడి దాయబడి ఏది లేదు దేవా నమ్మకమైన తండ్రి యొక్క సమయంలో మీ పాశ్యాన్నికి వచ్చి మమ్మల్ని మీ మా మధ్య ఉండండి తండ్రి నమ్మకమైన దేవా ఈ సమయాన్ని అయ్యా మా యొక్క ఆత్మీయ అవసరతులకు మా యొక్క ఆత్మీయ మేలుకరంగా మీరు దీవించమని అయ్యా వచ్చిన బిడ్డలందరికీ మీ కొందనాలు స్తోత్రాల స్థుతులు చెల్లించుకుంటూ మీ వైపు చూస్తే మీ పాదాలు పట్టుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అతి వినంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు ప్రభు నన్ను ప్రేరేపిస్తూ వచ్చినాడు ఆయన నమ్మకత్వం గురించి కొంతసేపు మనం మాట్లాడుకోవటానికి ప్రభు కృప్ అనుగ్రహించను గాక ఈ యొక్క ఏక సమయంలో చేరువ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు విశ్వాసులు ప్రభువు నమ్ముకున్నటువంటి వాళ్ళు ఆయన కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్నటువంటి వాళ్ళు మనతోటి ప్రత్యేకంగా దేవుడు ఈ యొక్క అంత్య దినాల్లో ఆయన యొక్క నమ్మకత్వాన్ని గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు నాతో పాటు యహోశువ గ్రంథం మొదటి అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది వచ్చరాలు చదువుకుంది యహోవా యహోవా సేవకుడైన మోసే తరువాత యహోవా నూను కుమారుడును మోసే ప్రచారకునైన యహోశువకు ఈలాగు సెలభించిన ఆ సేవకుడైన మోసే మృత్యునందిన కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులనందరినూ ఈ వర్గాన్ని దాటి నేను ఇస్రాయేల్ పిచ్చు దేశంలో వెళ్ళుడి నేను మోసతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఈ లెబలోను మొదలుకొని మహానది అయిన యూప్రటీస్ నది వరకు ఇతీర దేశమంతటి అడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడునూ నీ ఎదుట నేను మోషేకు తోడైండునట్లు నీకు తోడైందును నిన్ను విడిపించు నిన్ను విడువను నేను ఎడబాయను నిభ్రము కలిగి ధైర్యముగా ఉండముకిచ్చదునని నేను వారి పిత్రులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలను స్వాధీనము చేసేదువు అయితే నీవు నిభ్రము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతర్ చొప్పున నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కొడికి కానీ ఎడముకు కానీ తొలగకూడదు ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము నువ్వు చేయటకు జాగ్రత్త పడినట్లు శివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గం వరదల్లో చక్కగా ప్రవర్తించదు నేను నీకు కదా నిబర్రం కలి ధైర్యంగా ఉండము దిగులు పడకము నీవు నడుసు మార్గం నీ దేవుడైన హోవా నీకు తోడూ ఈ ప్యాసేజ్ ఒక సేవకుడైన మోషే యొక్క తరం గడిచిపోయింది మోషే ఈ సమయం వరకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజల్ని నడిపిస్తూ వచ్చినాడు ఈ ప్రజలందరూ కూడా దాస్పు గృహమైనటువంటి ఐగుప్తి నుండి బానిస బ్రతుకు నుండి పాప జీవితాల నుండి విమోచించబడినారు రక్షించబడినటువంటి ప్రజలు వీరందరూ కూడా ఎర్ర సముద్రంలో ప్రాప్తి సంపొందినటువంటి అనుభవం ద్వారా వచ్చినారు వీరందరూ కూడా అగ్నిస్తంభం కింద రాత్రి పొగలు మేఘస్తంభం కింద నడుస్తూ వచ్చినారు ఈ ఆరు లక్షల మంది మగవాళ్ళు అంటే పిల్లల్ని అందరినీ కలుపుకుంటే సుమారుగా ఇరవై లక్షల పైన ప్రజలు ఒక కిరాణా దుకాణం కూడా లేకుండా ప్రభు వాళ్ళని పోషిస్తూ వచ్చినాడు దేవదూతల ఆహారాన్ని భుజిస్తూ వచ్చినారు ప్రభు యొక్క కృపను అనుభవిస్తూ వచ్చినారు వారి యొక్క బట్టలు చెమలగలేదు వారు వేసుకున్న చెప్పులు పాడు కాలేదు ఎంతో అద్భుతమైనటువంటి దేవుని యొక్క నడుపుదల వారు అనుభవిస్తూ వచ్చినారు ఈ యొక్క నడుపుదల అంతట్లో కూడా వీరు ప్రభువుని నిరాకరిస్తూ వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు వాళ్ళని ముప్పై సంవత్సరాల వాళ్ళని ఆ అరణ్యంలోనే చుట్టూ నడుపుతూ నడుపుతూ వచ్చినాడు ఎందుకంటే వాళ్ళను సరిచేయాలని ఉద్దేశించినటువంటి దేవుడు కానీ ఎంతమంది అయితే సరి కాలేదో దాదాపుగా తొంభై తొమ్మిది మంది ప్రజలు ఇస్రాయిల్ ప్రజలు అరణ్యంలో నశించిపోయినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ మిగిలినటువంటి ప్రజలు ఈ యొక్క యొక్క నూతన నాయకత్వం బయలుదేరింది ఈ స్థలంలో ఇంకా వాళ్ళు ఆ యొక్క దేశం వాగ్దానం చేయబడిన దేశంలోకి ఇంకా వాళ్ళు వెళ్ళలేదు వెళ్ళాలంటే యువర్ధాను దాటాలి వాళ్ళ జీవితంలో ఎర్ర సముద్రం దాటినటువంటి అనుభవం ఉంది కానీ యువర్ధాను దాటేటటువంటి అనుభవం ఇంకా రాలేదు కానీ ఈ యొక్క మధ్యలోనే ఈ మధ్యలోనే మోషే మృతి నొందుతాడు ప్రభు చార్జిస్తున్నాడు ఈ యొక్క తొమ్మిది వచనాల్లో తొమ్మిది వాగ్దానాలు ఉన్నాయి ప్రతి వచనంలో కూడా దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ వచ్చినాడు కానీ ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు ఆ తొమ్మిది వాగ్దానాలు యొక్క నెరవేర్పు కింద ఉన్నటువంటి ఒక వచనంలో మీద ఆధారపడి ఉంది ఒకటి ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు ఒకటి దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటుకు నువ్వు జాగ్రత్త పడినట్లు ధ్యానించిన ఇడల నీ మార్గములు వృద్ధిల్లు చేసుకొని చక్కగా ప్రవర్తించదవు ఈ కండిషన్ ఫుల్ఫిల్ అయితేనే ఈ తొమ్మిది వాగ్దానాలు ఆయన తోటి ఉంటాయి ఈ యొక్క తొమ్మిది వాగ్దానాల్లో ప్రభు ఏమని చెప్తున్నాడంటే నువ్వు అడుగుపెట్టే ప్రతి తోడు నీకు నీకిస్తాను ఏ మనుషుడును నీ ఎటలా నీ ముందులో నిలవలేడు నేను మోషయకు తోడు అన్నట్లు నీకు తోడు అంటున్నాను నేను అన్నడును విడబును ఎడబాయను ఈ ప్రమాణం చేసిన ఈ దేశంలో నిశ్చయంగా నిన్ను ఈ ప్రజలు నీకు స్వాధీనం చేస్తాను నిబ్రం కలిగి ధైర్యం కలిగి ధైర్యం కలిగుండు నీవు మార్గం అంతట్లో నేను నీకు తోడైందును ఈ ధైర్యం గురించి ఈ నిభ్రత గురించి ఈ యొక్క వీటి ఈ యొక్క ఈ పరిస్థితి ఏంటంటే ఒక తండ్రి ఒక కొడుకును దూరదేశం ఎక్కడన్నా పంపిస్తుంటే ఆ కొడుకుకి ఆ తండ్రి చెప్పేటటువంటి బోధ ఏమని భయపడకు ధైర్యం గుండు ఈ యొక్క ఈ విధమైనటువంటి మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే యహోశువ కొత్త నాయకత్వాన్ని పొందనై ఉన్నాడు యహోశువ మోషే యొక్క సేవకుడుగా ఇస్రాయిల్ యొక్క తిరుగుబాటుని చూస్తూ వచ్చినాడు మోషే ఏ విధంగా దేవునికి నమ్మకంగా ఉన్నాడో ఈ యొక్క యహోశువ కళ్ళారా చూస్తూ వచ్చినాడు దేవుడే మోషే గురించి సాక్ష్యమిస్తున్నాడు ఆయన నా ఇంటి అంతటి నమ్మకమైనటువంటి వాడు ఆయన దీనుడు అని అటువంటి లక్షణాలు కలిగినటువంటి నాయకుని పనిచేసినటువంటి అనుభవం యహోష్వాకు ఉంది కానీ యహోష్వా ఎప్పుడు కూడా ఇస్రాయేల్ ప్రజల్ని నడపలేదు వాళ్ళకి ఎప్పుడు నాయకత్వం హించలేదు కానీ ఈ యొక్క స్థితిలో ఆయన తీసుకునేటటువంటి ఆయన నూతన నాయకత్వపు బాధ్యతల్లో ఆయనకి అనిపించేది ఏంటంటే భయం ఏమని మోషనే వీళ్ళింతగా శోధించినారే మోష మాటనే వినలేదే మోష ఆ అధికారాన్ని ఆయన నాయకత్వాన్ని వీళ్ళు ఎదిరిస్తూ వచ్చినారే నేనే పాటి వాడిని నన్నేమై వీళ్ళు లెక్క చేస్తారు అని ఆయన సంశయం ఆయన హృదయంలో ఉన్నటువంటి బాధ ఆ యొక్క ఆ సందిగ్ధత్వం పరిస్థితిని ప్రభు అర్థం చేసుకొని ఈ యొక్క వచనాల్లో సుమారు మూడు సార్లు నువ్వు నిబ్బ్రం కలిగి ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు నిబ్రం కలిగి ధైర్యంగా ఉండు నేను నీకు తోడే వింటాను నేను నీకు తోడే వింటాను ప్రభు ఆ యొక్క వాగ్దానాలని ఆ యొక్క మాటల్ని యహోష్వాకు చెప్తూ వచ్చినాడు ముందలు ఉన్నది యువర్దాను ఉన్నది కొత్త నాయకత్వం ప్రజలు తన వైపు చూస్తారు ఏం చేయాలో తెలియదు కానీ ప్రభు సెలవిస్తున్నాడు నువ్వు ముందలకి వెళ్ళాలని ఈ యొక్క వాగ్దానం ఈ యొక్క అధ్యాయంలో రెండు విశిష్టమైనటువంటి విషయాలను మనం చూస్తాం ఒకటి మార్పు చందని దేవుని యొక్క నమ్మకత్వం గురించి చూస్తాం How faithful he is render <speaking in> the yehoshua jeevitamlo unnatvanti aa yak kalajadini aa bayanni aa aandolanannu evidhanga prabhu tana vaagdhanala dwara ayini balaparusthu ayini nadipisthunnado nadipinchadaniki ishtapadtunnado aa vishayanni chustam neena vishvasi jeevitamlo kuda prabhu ayana namakatvam galiginatvanti devuduga neetotuntu ayana marutchandana devuduga neetotuntu ninnu ఈ దినం వరకు కాపాడినటువంటి దేవుడు మార్పు చందన్ దేవుడుగా నిలబడుతూ అదే సమయంలో నీవు నీ ముందలు ఉన్నటువంటి ఆ యొక్క పోరాటం ఆ యోర్దాను నదిని దాటేటటువంటి పరిస్థితిని ఈ ఇస్రాయిల్ ప్రజలందరినీ కూడా యోర్దాను నదిని దాటి ఆ యొక్క వాగ్దానత్వ దేశమైనటువంటి కణాన్ని స్వతంత్రించుకునేటటువంటి పని యహోషువా అప్పచెప్పగట్ అప్పు చెప్పటం జరిగింది అంటున్నాడంటే నీవు గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చెయ్యుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించును ధ్యానించు ధ్యానించిన ఎడలా నీ మార్గమును వరి చేసుకొని చక్కగా ప్రవర్తించేద్దాం నీ నా జీవితంలో కూడా వాక్యం తక్కువగా ఉంటే దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడవు ఒకవేళ యహోశివ ఆ వాగ్దానాన్ని పొంది తను చేయాల్సినటువంటి ఆ యొక్క ఎనిమిదో వచనంలో ఉన్నటువంటి పనిని చేయకపోయినట్లయితే దేవుని యొక్క వాగ్దానాలు తన జీవితంలో నెరవేరేవి కాదు ఈరోజు మనం ఆ రోజు యహోష్వా ఏ స్థితిలో అయితే ఉన్నాడో ఈ రోజు కూడా మనం అదే స్థితిలో ఒక విశ్వాసగా ఉన్నాం మన ముందులు ఉన్నటువంటి పరిస్థితి రానయన్నటువంటి స్థితి ఈ యొక్క దేశంలో ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క సమాజంలో ఈ యొక్క ప్రజల మధ్యలో మనం ఏ విధంగా ఉంటున్నామో మనం బాగా ఎరుగుదు కానీ రాబోయేటటువంటి యోధాను నది వంటి సమస్య మన జీవితంలో కూడా ఉంది మనం ఆ యోధాను నదిని దాటక తప్పదు అది దాటితేనే మనము వాగ్దత్వ దేశంలోనికి ప్రవేశించే వారంగా ఉంటాం కానీ ఆ దాటే పనిలో ఆ తుఫాన్లో ఆ శోధనలో ఆ కష్టంలో ఆ శ్రమలో ఆ ఇబ్బందిలో ఆయన మారందేవిడిగా ఉన్నాడు ఈజ్ ఫెయిత్ఫుల్ అంటే ఇక్కడ రెండు కోణాల్లో మనం ఈ యొక్క ఒకటి ఆయన యొక్క నమ్మకత్వం ఎడ ఎడల ఉంటుంది ఆయన మారం దేవుడు ఒకటి రెండోది నీ జీవితంలో నీవు నడవాల్సినటువంటి మార్గం అది ఎంత కష్టకరమైనటువంటి మార్గం అయినప్పటికీ నీవు ఆత్మీయంగా ఎదుర్కొంటున్నటువంటి ఏ రకమైనటువంటి సవాలు ఏ రకమైనటువంటి సమస్య ఏ రకమైనటువంటి లోపల హృదయంలో నీ యొక్క ఉదయంలో జరుగుతున్నటువంటి ఆ ఏ యుద్ధమైనప్పటికీ బాహాటంగా జరుగుతున్నటువంటి ఏ రకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అయినప్పటికీ ఈ స్వేచ్ల్ ఆయన నమ్మదగిన దేవుడు ఎంతవరకు ఆయన నమ్మదగిన దేవుడు నీవు ఈ ఎనిమిదో వచనంలో ఉన్నటువంటిది ఆ మూడు పనులు చేయాలి ఒకటి ఆయన ధర్మశాస్త్రం మనం మర్చిపోకూడదు వాక్యాన్ని మనం ప్రకటించాలి రెండోది వాక్యాన్ని మనం ధ్యానించాలి మూడోది ఆ యొక్క వాగ్దాన ఆ యొక్క వాక్యంలో ఉన్న దాని ప్రకారము నా ప్రవర్తన అంతటిని సరిగా చేసుకోవటానికి నేను సిద్ధపడి ఉండాలి ఈ మూడు పనులు నేను చేస్తే ఏ రకమైనటువంటి శారీరక ఈ లోక సంబంధమైనటువంటి లేక నీ యొక్క భౌతిక యుద్ధం సమస్య పోరాటం గొడవ ఏదైనా కావచ్చు రెండోది నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వెదుర్కొంటున్నటువంటి సవాళ్ళు సమస్యలు శత్రువు తీసుకొచ్చేటటువంటి రకరకాలైనటువంటి శోధనలు వాటన్నిటి నుండి ఆయన విడిపించటకు నమ్మదగే దేవుడు ఆయన మారం దేవుడు ఇక్కడ ఈ యొక్క యహోష్వాకి ఏమని నేను మారం దేవుడున్నాయా నేను మోసో ఏ విధంగా ఉన్నానో నీతోటి కూడా ఆ విధంగానే ఉంటాను నేను ఆ వాగ్దానం ఏదైతే ఇస్రాయల్ ప్రజలకు చేశానో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు హీ ఏ ఫేత్ఫుల్ గాడ్ ఆయన యొక్క నమ్మకత్వం గురించి బైబిల్ అంతట్లో ఈరోజు చూస్తే పదమూడు సార్లు ఆయన యొక్క నమ్మకత్వాన్ని గురించి వ్రాయపడింది దేవుడు నమ్మదగిన దేవుడు హీ ఈజ్ గాడ్ ఈ వాగ్దానాలన్నింటిలో కూడా ఆయన నమ్మదగిన దేవుడు నీ జీవితంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల విషయంలో అన్నిట్లో కూడా ఆయన నమ్మదగిన దేవుడు మనం అనేక వాగ్దానాలను పొందుతాము వాగ్దానాలను తీసుకుంటాం కానీ ఆ వాగ్దానాలు పనిచేయనటువంటి స్థితిని ఒకసారి మనం చూస్తూ ఉంటాం దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడండి కానీ ఇది జరగట్లేదు నా జీవితంలో కానీ ఆయన నమ్మదగిన దేవుడు కానీ నీ జీవితంలో జరగాల్సినటువంటి ఆ పరిస్థితి జరగని స్థితి ఒకటి నీవు ధర్మశాస్త్రమును ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు ఎవరికి బోధించాలి నీ బిడ్డలకు బోధించాలి నీ యొక్క కుటుంబ సభ్యులకు బోధించాలి నువ్వు చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి బోధించాలి నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలంలో బోధించాలి నీవు ఉన్నటువంటి ప్రతి స్థలంలో కూడా బోధింపక తప్పిపోకూడదు ఏమని బోధిస్తున్నావు ఆయన యొక్క నమ్మకత్వం ఆయన రక్షకుడు ఆయన ప్రభు రెండోది దానిలో రాయబడిన వాటన్నింటి ప్రకారం చేయుటికి నువ్వు జాగ్రత్త దివారాత్రములు దాన్ని ధ్యానించగలవు ఈ దివారాత్రాలు ధ్యానించడి అనంలోనే మనకి కీర్తనలు గుర్తొస్తాయి దావిదు మహారాజ్ చెప్తాడు మనం దివా దివారాత్రంలో ఆయన వాక్యం ఆయన ఆయన ఆయన ధర్మశాస్త్రంలో గైకోడినట్లా ఏం జరుగుద్దు అన్నది సేమ్ ఇక్కడ కూడా అదే వాగ్దానం ఇక్కడ కూడా రాయబడింది ఏమని నీ జాగ్రత్త పడినట్లు దివారాత్రంలో దాన్ని నీ మార్గం వర్దిల్ వర్ధిల్లించుకొని చక్కగా ప్రవర్తించదు మన మార్గం వర్దిల్లాలి అంటే ఆయన యొక్క వాక్యం నీ జీవితంలో ఉండాలి ఈ వాక్యం నీ నా జీవితంలో లేని పరిస్థితి మన ఓటమికి కారణం ఆయన యొక్క నమ్మకత్వాన్ని మనము మన జీవితంలో వ్యక్తిగతంగా శారీరకమైనటువంటి లోక సంబంధమైనటువంటి భౌతికపరమైనటువంటి విషయాల్లో కానీ ఆత్మీయమై ఆత్మీయ విషయాల్లో కానీ ఆయన యొక్క నమ్మకత్వాన్ని నీవు రుచి చూడలేకపోవడానికి కారణం ఆయన వాక్యం నీలో నిలబడకపోవటం ఈ పరిస్థితి అంతట్లో కూడా ఆయన నమ్మదగిన దేవుడు కానీ నీనా జీవితంలో తెప్పిపోయేటటువంటి పరిస్థితి యహోష్వాకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు నీనా జీవితంలో కూడా ఇవ్వబడినటువంటి వాగ్దానాలే కానీ మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క కొరత ఆయన నమ్మకత్వాన్ని రుచి చూడలేకుండా ఆయన నమ్మకత్వాన్ని అనుభవించలేకుండా ఆయన నమ్మకత్వాన్ని మన జీవితాల్లో అనుభవించకుండా చేసేదిగా ఉంది ఇస్రాయల్ జీవితంలో కూడా అది జరుగుతూ వచ్చింది ముప్పై సంవత్సరాలు ఆయన నమ్మకత్వాన్ని వాళ్ళు రుచి చూడలేకపోయినారు ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను చూస్తూ వచ్చినారు కానీ అనేక సార్లు తిరిగి ఐ గుప్తికి వెళ్ళకపోవాలని కోరినారు అనేక సార్లు ఆయన్ని శోధిస్తూ వచ్చినారు అనేకసార్లు ఆయన హృదయాన్ని దుఃఖపడుతూ వచ్చినారు నేను కూడా మనములో మనలో చాలా మంది ప్రభు హృదయాన్ని దుఃఖపరిచే వారంగా ఉంటాం ఎప్పుడైతే మనము ఆయన యొక్క వాక్యానికి ప్రథమ స్థానం మన హృదయాల్లో ఇవ్వము ఈ మూడు విషయాలు బోధింపకు తప్పిపోవుట రెండోది శివారాత్రము దాన్ని ధ్యానించుట మూడోది దాన్ని అనుచరించుటకు శ్రద్ధపడుట ఈ మూడు విషయాల్లో మనం తప్పిపోతూ ప్రభు యొక్క నమ్మకత్వాన్ని మనం చూడలేని వారంగా గై కొనలేని అనుభవించలేని వారంగా మన జీవితాల్లో ఓటమిని మన జీవితాల్లో పతనాన్ని మన జీవితాల్లో జయ జీవించలేని పరిస్థితిగా ఉంది ఆయన నమ్మకత్వాన్ని అనుభవించాల తన బిడ్డలని ఆయన యొక్క కోరిక ఆయన యొక్క ఇచ్చ ఆయన యొక్క ఉద్దేశం ఈరోజు మన ముందులో ఉన్నటువంటి యువర్దాన్ లాంటి స్థితి యువర్దాన్ గురించి ఒకసారి మీతో చెప్పాను చాలా కాలం క్రితం మరొకసారి చెప్పడానికి ఇష్టపడతాను యువర్దాన్ నది చాలా ఒడిగా ప్రవహించే అది అన్ని నదులు ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తే ఈ నది మాత్రం దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహించింది ఇది చాలా హై ఆల్టిట్యూడ్ లో దీనికి యాచ్మెంట్ ఏరియా ఉంటుంది దాని యొక్క జియాలజీ ప్రకారం అది చాలా ఏమంటారు చాలా వడిగా ప్రవహించేటటువంటి నది అయితే ఈ నదిలో ఎప్పుడు ఎప్పుడు నీళ్లు ఏ స్థాయిలో ఎట్లా వస్తాయి అన్నది ఎవరికి కూడా అంచనా చేయలేరు ఎందుకంటే దాని క్యాచ్మెంట్ ఏరియా చాలా డైవర్స్ క్యాచ్మెంట్ ఏరియా కాబట్టి ఈ నది చాలా ఫెరోషియస్ చాలా భయంకరమైనటువంటి ఉద్ధృతి కలిగినటువంటి నది ఎర్ర సముద్రం దాటినటువంటి అనుభవం ఉంది కానీ ఈ యొక్క నదిని దాటేటటువంటి అనుభవం చాలా ముఖ్యం మన ముందులు ఉన్నటువంటి సమస్యలు కూడా రేపు రానయ్యనటువంటి ప్రభుత్వాలు కావచ్చు రేపు రానయ్యినటువంటి ఈ యొక్క మతపరమైన లేక రకరకాలైనటువంటి శక్తులు నీకు నాకు మన విశ్వాసానికి మనసు మన యొక్క జీవితానికి మన యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా నిలబడేటటువంటి శక్తులు ఆల్రెడీ ఉన్నాయి అవి ఇంకా ఉద్ధృతిగా మన ముందలకి రానై ఉన్నాయి ఆ యొక్క యువతను జీవితం ఆ నది దాటేటటువంటి అనుభవం నీవు నేను అనుభవించకుండా ఆయన వాగ్దాన దేశంలోకి మనం ప్రవేశించలేము ఆయన వాగ్దాన దేశంలోకి మనం ప్రవేశించాలంటే యువర్దాను దాటేటటువంటి అనుభవం కావాలి నువ్వు కాదు యోర్దాను నదిని దాటేటటువంటి అనుభవం పొందవలసిన వాడివి నీతో పాటు నీ కుటుంబాన్ని నీతో పాటు నీ స్నేహితుల్ని నీతో పాటు ఇరుగు పొరుగు వారిని నడిపించుకొని తీసుకువెళ్ళాల్సినటువంటి అవసరత గురించి ప్రభు మాట్లాడుతూ It is not about one person. It is to carry your family with you. If you Wow, If you see, you must redeem yourself. If you see, Lord has promisedate. However, that is associated with the God. That is the God of us. That is the God of us. If we want to bow the switch on, what can you do with the கportman? If we want to confirm, హోషు అవి కానీ ఆ వాగ్దానాలని నీవు అనుభవించటానికి ఆ మూడు పనులు నీ జీవితంలో జరగాలి వాక్యం నీ జీవితంలో ఉండాలి వాక్యం నీ జీవితంలో నీ కుటుంబంలో నీ యొక్క అవాక్య ప్రకారం జీవించేటటువంటి జీవితం ఈ అనుభవం లేకుండా దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం రుచి చూడలేం బహుశా మనలో చాలా మంది అనేక రకాలైనటువంటి విషయాల్లో ఓడిపోయినటువంటి అనుభవం కలిగి ఉండొచ్చు అనేక విషయాల్లో పతనమైనటువంటి స్థితి అనేక సోదల్ని జయించలేనటువంటి స్థితి అనేక పరిస్థితుల్లో వినిదిరిగేటటువంటి నైజం ఆయన మీద ఆధారపడలేనటువంటి స్థితి అనేక సార్లు లోకం వైపు చూసేటటువంటి పరిస్థితి నేను ఆ జీవితంలో ఉండుండొచ్చు కానీ నిన్ను పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు ఎబ్రికి రాబ్రిలకు రాసిన పత్రికారు చూస్తాను ఫిబ్రయల్కి రాసిన పత్రిక పదే అధ్యాయము ఇరవై మూడో వచ్చి రాసిన పత్రిక పదే అధ్యాయము ఇరవై మూడో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకొని ఉందము ఈజ్ ఫెయిత్ఫుల్ ఈజ్ ఫేత్ఫుల్ ఈజ్ ఫెయిత్ఫుల్ కానీ నీవు నీకేదైతే అప్పగించబడిందో నీవేదైతే పట్టుకొని ఉన్నానో దాన్ని నిశ్చలంగా పట్టుకొని ఉండాలి ఆ జీవితం నీ నా జీవితంలో ఉండాలి రెండవది ఒకటో పేతురు ఐదవ అధ్యాయము పన్నెండవ చేమ్మను హెచ్చరించు ఇదే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపంగా రాసి మీకు నమ్మకమైన సహోదరుని నేను నేనుంచిన సిల్వాను చేత దాన్ని పంపుతున్నాను ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి సత్యకృప ఏదైతే ఉందో దాంట్లో మనం నిలకడగా ఉండాలి ఇంతకు ముందు చూసిన దాంట్లో మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి విడిచిపెట్టే వారంగా ఉండకూడదు మూడవదిగా తీతు తీతుకు రాసిన పత్రిక మూడు అధ్యాయంగా ఎనిమిదో వచ్చినాం చూస్తే ఈ మాట నమ్మదగింది కనుక దేవుని వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు మనసుంచున్నట్లు ఈవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పు చెప్పుతుండవలని కోరుతున్నాను ఇవి మంచి మనుషులకు ప్రయోజనకరమైనవి ఈ మాటలు నమ్మదగినవి కనుక దేవుని అంది విశ్వసించిన వారు సత్క్రియలు చేయుటకు శ్రద్ధగా చేయుటు ఎందు మనుసుంచునట్లు మనం ఉండాలి సత్క్రియలు మనం చేసే ఒకటేమో మనకున్నది గట్టిగా పట్టుకొని ఉండాల రెండోది స్థిరంగా ఉండాలి మూడోది సత్క్రియల్ని చేసే ఉండాలి ఈ యొక్క నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక వచనాన్ని చదవటానికి ఇష్టపడుతున్నాను ఒకటవ తులసి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఒకటవ ఒకటవ అధ్యాయం మన ప్రభు అయిన తన కుమారుని సహవాసం అనకు పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు మరొకసారి చదవటానికి ఇష్టపడుతున్నాను మన ప్రభు అయిన తన కుమారుని సహవాసం మమ్మను పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు ఆయనతో సహవాసం కలిగి ఉండేటటువంటి పిలుపులో మనం ఉన్నాం ఆయనతో సహవాసం చేయకుండా ఇంకా ఏ పనులు కలిగి ఉన్నప్పటికీ కూడా మనం ఆ పిలుపులో లేనివారం అని గ్రహించాలి కాబట్టి మనం అందరం కూడా ఈరోజు హెచ్చరించబడుతున్నాం ఒకటి ఉన్నదాన్ని సరిగా పట్టుకొని ఉండాలి మంచి క్రియలు చేయాలి ఆ యొక్క స్థితి నుండి తొలగిపోకుండా ఉండాలి ఆయనతో ఆయన కుమారులతో సహవాసం కలిగి ఉండేటటువంటి అనుభవం కలిగి ఉండాలి రెండవ తిమోతి రెండవ అధ్యాయం పదమూడో వచ్చినంలో ఒకసారి చూస్తే ఇప్పుడు దేవుడు తన యొక్క నమ్మకత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నా ఆయన రెండవ అధ్యాయం పదమూడవ వచ్చినాం అన్నది మీ వీడియో సరి కనిపించట్లేదన్నా ఫేస్ కొద్దిగా కిందికి అయిపోయిందన్నా మనము నమ్మదగిన వారమైనను మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావనకు విరోధముగా ఏదియు చేయలేడు ఆయన స్వభావానికి వ్యతిరేకగా ఆయన ఏదియో చేయలేడు కాబట్టి నేనా జీవితంలో మనం కోరుకునేది ఏంటంటే దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన వాగ్దానాల్ని మనం స్వతంత్రించుకునే వారంగా ఉండాలి ఆయన నమ్మదగిన దేవుడు నిన్ను విడద విడ విడనాడే దేవుడు కాదు ప్రతి పరిస్థితిలో కూడా ప్రతి విషయంలో కూడా ఆయనే నీ యొక్క యుద్ధాలని పోరాడే దేవుడుగా ఉంటాడు నిన్ను ముందులు పెట్టే దేవుడు ఆయనే ముందులుండి నీ యొక్క యుద్ధాన్ని పోరాడతాడు ఆయన జయిశాలి ఆయన విడలగా మనం కూడా విజయశాళలుగా ఉండాలి వీటన్నింటిలో ముఖ్యమైన ఏంటంటే ఆయన పిలుపు ఆయన కుమారుంతో సహవాసం కలిగి ఉండటం ఆయన కుమారుంతో సహవాసం లేకుండా ఆయన ఇవ్వబడింది మనకి ఇవ్వబడిన దాన్ని గట్టిగా పుట్టుకునకుండా ఉన్న విషయంలో స్థిరంగా ఉండకుండా వాక్యంని నా జీవితంలో ఏలకుండా మనము ఆయన నమ్మకత్వాన్ని రుచి చూడలేము కాబట్టి మన మన ముందులు ఉన్నటువంటి ఏ రకమైనటువంటి యువర్ధన్ లాంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఏ రకమైనటువంటి యువర్ధన్ లాంటి కష్టాలు శ్రమలు మన ముందులు ఉన్నప్పటికీ ఆయన యొక్క ఉద్దేశం ఆయన కోరిక కాబట్టి ఈరోజు ప్రభు హెచ్చరించినటువంటి విధంగా ఆ మూడు పనులు చేయటానికి మనం సిద్ధపడి ఉండాలి ఒకటి ఉన్నదాన్ని గట్టిగా పుట్టుకొని ఉండాలా ఆయనలో స్థిరంగా ఉండాలా మూడోది మంచి పనులు చేయటానికి మనం శ్రద్ధ చూపించాలి నాలుగవది ఆయన వాక్యం నా జీవితంలో నీ జీవితంలో ఏరుతూ ఉండాలి అంటే వాక్యాన్ని ప్రకటించే వారం వాక్యాన్ని ధ్యానించే వారం గాను నడుచుకునే వారంగాను ఉండాలి ఈ అనుభవం నీలో నాలో లేకపోతే ఈ క్రియ నీలో నాలో లేకపోతే ఈ విశ్వాస క్రియ నీలో నాలో లేకపో నేను రుచి చూడలేను ప్రభు మన అందరి ఎడలా అట్టి కృపను అనుగ్రహించడానికి శక్తిమంతునం లెటర్స్ లుక్ టు ద లాడ్ అండ్ ప్రేయర్ నమ్మకం అయిన తండ్రి ప్రింగుల నీ పాదాలు కొందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా మీ నమ్మకత్వాన్ని బట్టి మీ కొందనాలు నమ్మకం మా జీవితాల్లో అయ్యాంటివర్ దాని స్థితి అయిన అయ్యా మీరు మీ యొక్క వాగ్దానాలకు వారసులు గాను అయ్యా మీ నమ్మకత్వాన్ని మా జీవితంలో చూపేదేవుడికి గాను ఉండటానికి ఇష్టపడతారు తండ్రి అట్టి కార్యం అటు కృప అయ్యా అటు నడుపుదల నా జీవితంలో మా జీవితంలో అనుగ్రహించండి తండ్రి ఇక్కడ చేరు వచ్చిన ప్రతి ఒక్కరూ అవుతూ అయ్యా ఈ యొక్క స్వతంత్రించుకునే వారంగాను మీ నమ్మకత్వాన్ని మా జీవితాల్లో రుచి చూచే వారంగాను ఉంటానికి కృపను అనుగ్రహించండి నమ్మకమైన దేవా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీ కృపను బట్టి మీకు అందరూ చెల్లించుకుంటున్నాం ఏ మంచి లేదు ఏ యోగ్యత లేదు కానీ అయా మిమ్మల్ని కలిగి ఉంటానికి కృపను అనుగ్రహించమని చేరించిన ప్రతి బిడ్డని మీ పాలు ఎత్తి పట్టుకుంటూ ఏసు క్రీస్తు వారి పరిస్థితి మేడం బ్రతమాలి అతమైనంత బయటకుంటున్నాం తండ్రి మనకు ఒక ప్రేరాంశం ఉంది పేరేం పేరు బాబు పేరు మేము పేరు మర్చిపోయాము అనిల్ అనిల్ పాస్టర్ లేదు మనం నువ్వు ఇంకోటి సమస్య వాళ్ళ కొడుకు కూడా అనిల్ మన బాబి బాబి అది చిన్న చిన్న అది అది బైక్ మీద వెళ్తుంటే పడిపోయిందంట కొంచెం దెబ్బలు తగిలి అని చెప్పి అన్నారు దేవుడు ముట్టి స్వస్థపరచాలా ఆరోగ్యం మంచిగా ఉండాలా శోధన అంటే కొట్టివేయబడాలని ప్రార్థించండి దేవి సిస్టర్ గారు సిస్టర్ ఆ బాబి కోసం ప్రార్థన చేయండి ఆ బాబు తొందర కోలుకోవాలా దేవుడు గాయాల ముట్టి స్వస్థపరచాలా బాబు రక్షణ దేవుడి ఇవ్వాలా ఆ కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలా మళ్ళీ అదేవిధంగా అనిల్ బ్రదర్ అని మంచిగా కోరుకోవాలం చేసుకున్నాం మహాగణుడా మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తి మంత్రుడ సజుడు అయిన గొప్ప దేవ వందనాలు ఇస్తాయా ఇంతవరకు నా నీ వాక్యం ద్వారా నా దేవా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ఇస్తాయా మరి నా ప్రభా నది గురించి నైనా సూటిగా తేటగా స్పష్టంగా మాతో మాట్లాడినవు ప్రభ అవును దేవా అట్టి ఆత్మీయ జీవితాన్ని మాకు దయచేయండి నువ్వు గొప్ప దేవుడునైనా భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త నా ప్రభా అయా భూమి నా పాదపీఠం ఆకాశం నా ఉన్న గొప్ప దేవుడునైనా అయాన్ని పాదాల చెంత నా మేము మొరపేటండగా తండ్రి మా ప్రతి మరో నాలుంచే గొప్ప దేవుడు నమ్ముతున్నాం తండ్రి మరి బాబు బాబి అనే బాబుని జ్ఞాపకం చేసుకునైనా అవిడ చుట్టుని కంచని కాదుల దయచేయండి ప్రాణ పరిస్థితి నుంచి తప్పించ అందుకే మీకు వంద నాలుగు వేసయా తండ్రి ఉన్న గాయాలను తండ్రి మీరు మాన్ పండి తండ్రి అప్పుడే నర నరానికి నీ రక్త ప్రోషణ దయచేయండి నీకు వందనాలు ఇస్తాయా నీకు వందనాలు ప్రభా అప్పుడే నీ కంచె నీకు అబ్దాలు ప్రభా అప్పుడైనా ముట్టండి తాకండి స్వస్థపరచండినైనా నీ గాయపడస్థం అప్పుడే మీదకి రానివ్వండినైనా నీ గొప్ప నీ వే నీ గో నీ వేలాది వందనాలు ఇస్తాయా నీకు వందనాలు తండ్రి కుటుంబానికి తోడుగుండని అయినా ఆ కుటుంబం నీ అగ్ని రక్షలే వీళ్ళకైతే రక్షణ దయచేనైనా రక్షణ పొందే వారంటే ఆత్మీయంగా బలపరిచినైనా అప్పుడైనా ముట్టి తాకి స్వస్థపరిచిన తండ్రి నీ సన్నిధులు సాక్షిగా నిలబెట్టినా ప్రభా మరినైనా ఇంకొకటి గురించి ప్రారంభ చేస్తున్నాం దేవా ఆవిడైనా కూడా ముఠండి తాకండి స్వస్థపరిచిన ప్రభా అప్పుడెచ్చిన అగ్ని కంచె దయచేనైనా అయా ఆవిడ ప్రతి బలహీనత వేస్తున్నామని విడుదల దయచేనా ప్రభా నేను స్వస్థపరిచేహో నేనే అన్నావు కదా ప్రభా నువ్వు చేసిన వాగ్దానం తండ్రి అయా బిడల జీవితాల్లో అయా నెరవేర్చండి నాయన నేను పొందిన గాయల చేత మీరు సస్తత అందితే అన్నావు ప్రభా అయ్యా మి గాయాల్లో మాకు స్వస్థత ఉంది దేవా ఆ బిడెలు ముట్టండి తాకండి స్వస్థత దయచ్చిన ప్రభా నీకు వందనాలు ఇస్తాయా ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఎవరు కూడా నా ప్రభా కొడికి ఎడమకు పడిపోకుండా తండ్రి నిలకడగా నీ వైపు చూసిన ప్రభా ఈ ఆత్మీయ ముందుకు కొనసాగి కృపను అటు ధన్యతను బాగ్యతను అందరికీ నీ ప్రభా ఇంకా ఎంతమంది రక్షణ లేక ఉన్నారో దేవ వారందరికీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి రక్షణ పొందిన వారిని ఆత్మీయంగా బలపరచండి నా ప్రభ రక్షణ పొంది కూడా నా దేవా నీ సన్నిధికి దూరంగా ఉంటున్నారో నీకుదైనా హేడంగా ఎవరైతే ఉన్నారో దేవా వారందరినీ మీరు దర్శించండి తండ్రి వారితో మాట్లాడండి అయినా హృదయా హృదయాన్ని తెరిచినట్లు హృదయాలు మీరు తెరవండి దేవా నీ పాదాలు ఆశ్రయించి బిడలు తన్నైనా త్రాగు మార్చండి దొంగల్ని మార్చండి అంతకులను మార్చండి నా ప్రభ ఓ ప్రభా నైనా నీకు వంద నాలుగు వేస్తాయా రోడ్ యాక్సిడెంట్ బంధించండి అకాల మంచి తప్పించండి నా ప్రభా ఎవరు ఎప్పుడెక్కడ కిటిలో ప్రమాదంలో పడకుండా కాపాడునైనా మరినైనా కేవీపీలోని ప్రభా బ్రదర్స్ ఇస్తానికి జ్ఞాపకం చేసుకోదేవాడలందరినీ అగ్ని కంచె దయచేయండి అయినా పనుల్లో జాబుల్లో తోడుగుండి నా ప్రభా అయానికి వంద నాలు వేస్తాయా వారిని అగ్ని కంచె దయచేయండి అంచెల అంచెలకు అభివృద్ధి పొందటకు సహాయం దయచేనైనా నీ వాక్య పరిచయలో నా తండ్రి నీ సేవల గొప్పగా వాడుకోండి నీ సహాయం దయచేయండి నా దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా మరి ప్రభాపిలో ఉన్న ప్రభా ప్రతి బిడ్డను అయా నిన్ను ఇక ఈ తండ్రి ఈ మీటింగ్స్ అటెండ్ అయిన ప్రతి బిడ్డను దీవించి నీకు వందనాలు ఇస్తాయా ఈ రాత్రి కళ తండ్రి మేము తండ్రి ఈ రాజు కోసం మంచి నిద్రను దయచేయండి వేకోలేచి నీ సూచించే కృపను దయచేయండి ప్రతి చీకటి దయ్యము దురాత్మ తండ్రి ఏసు నామల విడుదల దయచేయండి ప్రతి బిడ్డచ్చి నీ అగ్ని కంచే దయచేసి నీ రక్త ప్రొటక్షణ దయచి నీ రక్త ప్రోక్షణ దయచే నా దేవా నీ అగ్ని ప్రాకారము దయచేసి నీ పాదాల చింత బ్రతుకు దినములన్నీ నాయన నీకు నమ్మకంగా జీవించే కృపణ మాకు దయచేయమని ఏసు పరిశుద్ధ నామములు వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ అందరికీ ప్రైజు లాడు నేను కూడా చేస్తాను చూస్తుంది ఒక పది కొంత మంది చేస్తామండి మన బాబు వరద కోసం ప్రార్శ్చనం మన బాబుని స్వస్థపరచండి కాశ తె ఇచ్చండి విడుదల తెచ్చేయండి ముఖ్యంగా తొందరగా కోలుకోవాలిపో రక్షణ ఇచ్చండి విడుదల తెచ్చండి ఆ కుటుంబ సాక్షి ఉండాలిపో కాశ అనిల్ బ్రదల కోసం ప్రార్శ్చాం వివిడ మళ్ళీ నీ సేవ చేయాలేపో నీ మీరు సాయం తెచ్చండి అప్పుడే మీరు చూడవండి కాశతి ఇచ్చి వీడల తెచ్చండి అనే బాబు కోసం ప్రార్శ్చనం బీహార్లో ఉన్న బాబు కోసం ఆ బాబుని మీరు ముట్టండి స్వస్థపరచండి కౌశ షాలు ఇచ్చండి డబ్బు మీరు సాయం తెచ్చండి బాబుకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయినా వేసుకోవా విడుదల మీద ఇచ్చేసి కౌశ వసారి ఇచ్చి కిడ్నీలో దచ్చేసి ఎవరికి సాక్షి జీవించాలా ఎవరి రక్షణ పొందాల వేసిపోవా ఆ బియ్యం రక్షణ పొందాలేవాళ్ళకి ప్రాంతం మొత్తం రక్షణ కోసం పాడిస్తున్నా బిడ్డకు మీ తోడుగా ఉండండి అన్ని ముట్టండి స్వస్థపరని బాబు మీరు రక్షణ దయచేసి విడదేసి ఒక మూడు కుటుంబాలకు మీరు దీవించి ఆశ్రయించి మీరు వేసిన ప్రసంత అండి ఐ మెయిన్ మన ప్రభు అని వేసుకేసు కృప పశుత నడిపింపు మనందరికీ సదాకాలం తొడైంది కాక మెయిన్